సంకీర్తన సంఖ్య యాభై ఐదు ఏమిసేయవచ్చు కర్మమిచ్చినంతే కాని లేదు తాముసేసినంతవట్టు తమకుబోరాదు ఇటునట్టుమిట్టిపడ్డ ఇంచుకంత లేదు వీపు బట్ట గట్ట మోపు మోచి మోచిపాటు పడ్డ లేదు తట్టుడ లోకెల్ల కునినా లేదు తెట్ట తెరూనా నోరు తెరచినా లేదు అడిగి పరుల బతుకాశపడ్డా లేదు భీతి విడిచి నెత్తుట తోగి వీరుడైనా లేదు అడవులెల్లా తిరిగి అలమటించిన లేదు ఇడుమపాటుకు జొచ్చియ కొన్నా లేదు వనితల వలపించుకున్నా లేదు మెచ్చుల గుర్రమునిక్కి మెరసిన లేదు ఎచ్చరిక తిరువేంకటేశుకులువగా ఉంటే ఇచ్చట నచ్చట సుఖము ఇంచుకంత లేదు